దేవుని వాక్యం ధ్యానించడం కొంతసేపు మనం ప్రార్థన చేస్తాం సోదరం వేసు ప్రభావ పరిశుద్ధుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడా మహోన్నతుడానికి వందనాలు ప్రభావ అయినా ఇంతవరకు ప్రభా మీరు మా మధ్య ఉన్నారు మా హృదయాల్లో మీరున్నారేసు ప్రభా దేవ పాడదానికి మయం పరచడం ప్రభావ మీ శరీరత్మే పాల్పొందేను ప్రభా తి మీరు మాకు తోడున్న నీకు వందనాలు ప్రభావ తిరిగి ప్రభా మీ వాక్యం ధ్యానిస్తున్నాం అంటే మీ స్వరం వేసు ప్రభా తండ్రి మా తండ్రి మాట్లాడాను స్వరం ఏమి దాని ప్రకారం మా జీవితాలు ప్రభా మీ వాక్యానుసారంగా జీవించాలని సహాయపడనని మీరే మాతో మాట్లాడండి మీ వాక్యం ధరించబోతుండగా ప్రభ్వా నూతనగా మమ్మల్ని అభిషేకించే ప్రవ్వాక్యం లేని సత్యాన్ని గ్రహించలాగన మా ఆత్మీయతలు మీరే మాతో మాట్లాడే మహిం పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామము ప్రార్థించబడుతున్నాం హలలుయ హ సరే ప్రభువులందు మన తీవ్రత ఆయన పట్ల ఉన్న మన ఆసక్తిని మనం రెట్టింపు చేసుకోవాలా హలలుయ్య మనం దేనిషలో మనం చింతించొద్దు దేనిషలో మనం భయపడొద్దు హలలుయ్య ఎందుకంటే ప్రతి దశలో ప్రభువు మన పక్షంగా ఉండి ఆయన తన కార్యాలను సఫల పరుస్తూ మనకి ఏమి ఏ ఉన్నా కానీ ఏ సమస్య ఉన్నా కానీ దేవుడు దాని నుంచి మనకు విడుదల కల్పిస్తున్నాడు పది ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడు హలలుయ్య కాబట్టి ఇంత గొప్ప దేవుడిని మనం ఆశ్రయించినం మన ధనిలు హలలుయ్య హలలుయ కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం హలలుయ ఈ లోకంలో మనం చూస్తే ఆయనను మనం ఏదోదో అడుగుతూ ఉంటాం కదా కానీ ఖచ్చితంగా మనకి ఏది దేవుడు అనుగ్రహించాలో అదే కరెక్ట్ గా మనకు ఆ టైంకి దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు హలలుయ్య అందుకే యాకో ప్రశ్న మనం చూస్తే చూడండి మీకు జ్ఞానము కొదువుగా ఉంటే ప్రభుని అడగమన్నది హలలు ఎందుకంటే దేవుని గుచ్చిన జ్ఞానం మనకు చాలా అవసరం ఎందుకంటే ఆయన జ్ఞానం మనకు లేకుంటే మనం నశించిపోతామంట వాక్యం చెప్తున్నా రీతిగా హలలుయ కాబట్టి చూడండి మతే శ్రతలో మనం ప్రభు చెప్తాడు అడుగుడు మీకు ఇవ్వడనో వెతుకుడు మీకు దొరకబడ్డాను హలలుయ్య కాబట్టి చూడండి అడగమంటే ఆయన ఏదేదో మనం అడుగుతా ఉంటాం కాబట్టి కింద రాసుంది కాబట్టి మనం అడిగే పతిది ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా దేవుడు మనకి ఇస్తాడంట హలలుయ అందుకే ఇక్కడ రెండో దిన ఋతంలో గ్రంథంలో మనం చూస్తే దావిది కుమారుడు అయిన మొదటి వచ్చిన చూస్తే సొలోమోన్ తన రాజ్యమందు స్థిరపరచబడ కుమారుడు అయిన సోలో రాజ్యంపరచబడగా చాలా బేద హలో లుయా చూడండి దావిది కుమారు అయిన సోలోమోన్ దావిది కుమారు అయిన సోలోమోన్ తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు దేవుడు అతను తోడయి ఉండ అతను బహుగనుడైన రాజుగా చేశాను హలలుయంటే ఒక గొప్ప రాజుగా దేవుడు చేసిన అంట హలలుయ చూడండి ఒక రాజు ఒక రాజ్యాన్ని స్థాపించాలంటే ఒక రాజ్యాన్ని పరిపాలించాలంటే ఆయనకి ఎంత జ్ఞానం ఉండాలా చాలా జ్ఞానం అవసరం కదా అవసరం ఎక్కడెక్కడో ఎన్నెన్నో అందరూ రాజు దగ్గరకు వస్తా ఉంటారు న్యాయం తీసుమని కానీ దేవుడు చూడండి సలోమాన్ దేవుడు అంత గొప్ప రాజుగా దేవుడు చేశాను సలోమాన్ చూడండి అలాంటి సలోమాను రాజు ఉంటే అధికారం ఉంటది ఏదేదో చేయొచ్చు ఆయన కానీ ఆయన దేని గురించి ఆలోచిస్తుందంట ఆ యొక్క సలోమాను దేని గురించి ఆలోచిస్తుందంట ఆలోచిస్తా ఉన్నప్పుడు చూడండి ఇక్కడ చూడండి ఆ పై మనం చూస్తే అక్కడ దేవుని బలిపీఠం అంట ఆ గివ్యోను అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ బలిపీఠం వద్దకు నాలుగో ఇచ్చిన చూడండి సలోమాన్తో కూడా కలిసి గివ్యోన్ ల్యాండ్ బలిపీఠం వద్దకు పోయి తెప్పించిరు గుపరిచిన స్థలమున ఉంచెను పూరు కుమారుడునైన ఉ చేసిన ఇత్తడి బలిపీఠం అక్కడ నివాస స్థలం ఎదురుగా ఉంచగా చూడండి బలిపీఠం దగ్గర పెట్టినప్పుడు అక్కడ పోయి ఏం చేసినట్ట ఎక్కడో ఉన్న ప్రాంతంలో ఉన్న బలిపీఠాన్ని తీసుకొచ్చి ఏం చేశారంట అని దగ్గర విచారం చేశారు అంటే బలిపీఠం అంటే మన ప్రభుత్వం సాదేశం హలలు అంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చేసిన విధానం ఏం చెప్పండి ఆ బలిపీఠాన్ని తీసుకొచ్చి ఫస్ట్ ప్రార్థన చేస్తున్నాడు అక్కడ అంటే దేవుని ఆరాధన చేస్తున్నాడు అంటే మన హృదయమే బలిపీఠం హలలుయ అంటే దేవుడు మనొక ఆయన రక్షణ మనకు అనుగ్రహించాడు కదా ఆయన సెలవులో తన ప్రాణాన్ని రయధరగా పెట్టి ఆయన మరణం ధర మనందరూ రక్షించుకున్నాడు అలా కాబట్టి అంతే అంత ఘనత దేవుడు మనకు అనుగ్రహించే ఈ రాజు చూసుకుంటే ఆయన సలోమాను ఎలాంటి వాడు కాని తిరిగి దేవుడు ఆయన రాజు చేసింది కాబట్టి ఆయన ఫస్ట్ ఏం చేస్తుంట దేవునికి ప్రార్థన చేస్తున్నా తర్వాత మిగతా చాలా మంది ఉంటారు అక్కడ వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఏడవచ్చిన చూడండి ఆ రాత్రి అందు దేవుడు సలోమాను ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్య తాని అడుగుమని సెలవయ్యగా అంటే దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి సల్మాను ఆయన చేసిన ఏంటంట ఆ బలిపీఠం దగ్గర తీసుకొచ్చి నా మనసును తీసుకొచ్చి వాళ్ళందరూ కూడు కూడబెట్టి ఫస్ట్ ఏం చేస్తుంట రాజుగాంగని ఫస్ట్ ఏం చేసినట్ట ఫస్ట్ ప్రాధాన్యత దేవునికి ఇస్తున్న హలో చూడండి ఆయన అట్లా చేస్తున్నప్పుడు అది దేవుడికి చాలా మంచిది కనిపించింది హలోయ చూడండి మనం ఏదైనా ఒక మేలు కావాలంటే ఫస్ట్ ఏం చేస్తాం ఇవి చేయకుండా ఫస్ట్ దేవుని అడుగుతాం ప్రభావం నాకు అది కావాలా ఇది కావాలా ప్రభుత్వం మనం ప్రార్థి తర్వాత కూడా దేవుని ప్రాధాన్యత ఇస్తాం కానీ ఫస్ట్ మన మైండ్ ఎట్లా ఉండదు అంట మన తలంపులు అంటే అందరు అట్లా కొంతమంది ఉంటారు అయితే అది తప్పని నేను చెప్తలేను కాబట్టి అంటే ఫస్ట్ ప్రాధాన్యత మన ప్రభుకి కావాలా అని ఇక్కడ చెప్తుంది వాకి కానీ ఆయన ఫస్ట్ రాజ నాకు ఏం చేసిన ఆ మనసు ఎక్కడో ఉంటే తీసుకొచ్చి వాళ్ళందరూ జమ చేసి అక్కడ ప్రార్థన చేయించండి విచారం చేసిన అట్లా చేస్తా ఉంటే ఆ సాల్మానికి అప్పుడు ఆ రాత్రి దేవుడు దేవుడు మాట్లాడతాను చూడండి ఆయన ఆ రాత్రి ఆ రాత్రి అందు దేవుడు సలోమన్ ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్య దాని దాన్ని అడుగుమని సెలవగా సలోమాను దేవుడితో ఇలాగే మనవి చేశాను చూడండి సలోమన్తో దేవుడు మాట్లాడుతున్నాడు సల్మాను నేను నీకు ఏం కాలో కోరుకో నీకు నేను ఇస్తాను అన్నాడు ఒకవేళ దేవుడు మన మనతో మాట్లాడుతున్నాను అనుకో మాట్లాడుతున్నప్పుడు నీకు ఏం కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం ప్రభా సరే ఎవరికి ఇష్టం అనుసరంగా వాళ్ళు అడుగుతా ఉన్నారు తప్పులేదు అడగడానికి అన్ని మనకి ఇస్తారు కానీ ఇక్కడ ఫస్ట్ ప్రా ఎవరికి ఇస్తా అంటే ప్రభుకి ఇస్తుంది తర్వాత ఆయన అడగ ముందే నీకు ఏం కాలు అన్ని ఇస్తాడు కానీ మొదట ఫస్ట్ ఏం చేయాలంటే మన ప్రభు మనం అడగాలంటే మొదట ప్రాధాన్యత మన ప్రభుకి అని అక్కడ ఆయన జ్ఞాపకం చేసుకొని ఆ పని చేసింది ఫస్ట్ తర్వాత అప్పుడు దేవుడు గమనించి సరే నేను ఇంకా ఏమైనా అడుగుతున్నామని చూద్దామని చెప్పి ఏం చేసిన అంటే నీకు ఏంగా కోరుకోమన్నప్పుడు అప్పుడు చా మనం మనం ఏమనుకుంటాం అంటే నాకు అది గవర్నమెంట్ ఇస్తామని కోరుకుంటూ ఉంటాం కాబట్టి అన్ని దేవుడు మనకు అనుగరిస్తున్నాడు కానీ మన విశ్వాసం మన మనసు మన తలంపులు ఎట్లా ఉన్నాయి అంటే మన భూ సంబంధం వాటి మీద ఎక్కువగా మనసు పెట్టుకుంటామా లేకుంటే పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటామా అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలా భూ సంబంధం వాటి వాటిని ఎక్కువ మనం ప్రాధాన్యస్తే ఆ పరలోక సంబంధమైన విషయాలు మనకు అనుగరించబడము ఫస్ట్ పరలోక అయిన విషయాన్ని పట్ల మనం ఆసక్తి చూపించాలి అందుకే అంటాడు మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డం అయితే పైన వాటిని వెతకమన్నాడు ఏమన్నా పైన ఈ బైబుల్ ఎక్కడి నుంచి వచ్చింది పైన నుంచి వచ్చింది మన ప్రవ్వే కాబట్టి ఇందులో మనం వెతకాల కానీ సాలు ఏం చేసిండు ఫస్ట్ దేవునికి ఆయన మందసం ఎక్కడుందో అది అది వెతికి ఫస్ట్ తీసుకొచ్చిండు ప్రార్థన చేసిండు అక్కడ అందరూ సమకూర్చిండు అలా ఆ ప్రార్థన ఆయన అంటే దేవుని సేవ చేసిండు ఒక ఆత్మీయంగా కాబట్టి మన అట్లా చేసినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు సలోమన్తో నీకు ఏం కావాలో అడగమంటున్నాడు అప్పుడు దా సాన్ ఏమంటున్నాడు సలోమాను దేవునితో ఇలాగో మనం చేశాను నీవు నా తండ్రి అయిన దావిదు బహుగా కృప చూపించి అతని స్థానం రాజుగా నియమించి ఉన్నావు గనుక అంటే ఆయన స్థానంలో నన్ను పెట్టిన ప్రాభా కానీ అలాంటి యోగ్యత నాకు లేకపోవచ్చు కానీ అలాంటి స్థానం నాకు అనుగ్రహించు అది నా దండ్రితో ప్రాభా అని ఆయన చెప్తున్న దేవునితో ఈ గొప్ప జనము నాకు న్యాయం తీర్చే శక్తి గల తీర్చే ఎవడు అంటే ఇంత గొప్ప జనసందరు ఇంత రాజ్యం ఇచ్చినప్పుడు ఆ గొప్ప రాజ్యానికి ఎట్లా తీర్పు తీర్చాలా నాకు శక్తి సాలదు అంటాడు అంటే ఆయన చూడండి ఎట్లా ఆయన తలంపులు ఎట్లా ఉన్నాయి ఆయన ఆలోచన ఎట్లుంది అతి దాంట్లో ఆయన దేవుడి మీద ఆధారపడుతున్నాడు అంటే దేవుడు ఇంత గొప్ప రాజుగా చేసిండు కానీ ఇంత గొప్ప రాజు ఇంత స్థితిలో దేవుడు నన్ను లేపినప్పుడు నేనేం చేస్తున్నా దేవుని కొరకు ఆ చూడ మనం మన మన మన సమస్యలు మనం బాధలు ఎందుకు సార్లు దేవుడు తెలిపించింది కదా మరణపు అంచుల్లో కూడా పోషన మనం అంతగా దేవుడు చేసినప్పుడు మనం ఏం చేస్తాం ఇంత అలాంటి యోగ్యత అలాంటి విధానం మనకు ప్రభావానికి అంతగా మనం ఆలోచిస్తామా సాల్మాన్ లాగా అంటే మన తలంపులు ఎట్లున్నాయి అంటే సాల్మాను అవన్నీ అడుగుతలేడు కానీ ఆయన ఆయన దేవుడు నాకు ఒక ప్రాధాన్యత ఇచ్చిండు అది నేను అది నేను ఎట్లా తీయాలని చెప్పి ఆయన అందుకు దేవుడు ఆయన ఆలోచన చూస్తే అప్పుడు దేవుడే ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు హలలుయ్య కాబట్టి అలాంటి తలంపులు మనం కూడా ప్రభు ప ప్రభు పట్ల మనం కలిగి ఉండాలి కాబట్టి ఆయన మన పట్ల ఎన్నో ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడు అవి బహు విస్తారంగా ఉన్నాయి కానీ ఆయన తలంపులు ఎంతగా విస్తాడు మన పట్ల కానీ మనం ఏం చేస్తున్నాం ఈ లోకాధిత తలంపులతో మనం పోతా ఉంటాం కానీ ప్రభు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు హలలుయ్య కాబట్టి అలాంటి కాలంలో మనం ఉంటున్నాం మనుషులు మతపరమైన జీవితంలో ఆ రీతిగా ఉంటారు కాబట్టి మన అవినీతికి ఉండొద్దు అని ప్రభు ఈ వాకిందర మనతో బలపరిస్తూ ఉన్నారు హలలుయ్య చూడండి తర్వాత చూడండి ఏముంది ఈ గొప్ప జనము ఈ గొప్ప జనమునకు న్యాయమతీర్చ శక్తి గలవాడెవడుతున్నట్టు దయచేయము హూయ్య చూడండి తగిన జ్ఞానము అంటే ఈ గొప్ప జనానికి నేను ఎట్లా తీర్పు తీర్చాలా ఎట్లా చేయాలా వాళ్ళని ఎట్లా ఆదరించాలా ఏంటి గొప్ప ప్రభావ అట్లా చేయాలని నాకు జ్ఞానం ఈ ప్రభు చూడండి అంటే దేవుని జ్ఞానము ఎంత ముఖ్యమైనందు ఎంత ప్రాధాన్య జ్ఞానం అంటే మన ప్రభే అంటే ఆయన జ్ఞానం అంత గొప్ప రాజ్యం ఉంటే ఆ రాజ్యానికి ఈయన చిన్న వయసులో రాజుగా చేసిండు కానీ ఆ రాజ్యాన్ని ఏలాలంటే అది మాములుష్యం కాదు కదా ఒక ఆఫీసులో ఒక ఎంత మంది ఉంటారు కానీ వాళ్ళందరూ కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం అలాంటిది కొన్ని లక్షల మందిని కంట్రోల్ చేయాలంటే అది అసాధ్యం కానీ దేవునికి సమస్య సాధ్యం కానీ ఆయన అది ఆలోచిస్తున్నాడు దేవుడు అని ఒక రాజు చేసి ఒక మంచి పొజిషన్ ఇచ్చి నన్ను చెప్పి అవన్నీ సంతోషిస్తున్నాడు ఆయన నన్ను నమ్మి నా ప్రభు ఇంత గొప్ప నా తన్ను చే వాగ్దానాన్ని ఆయన స్థానంలో నన్ను నిలబెట్టిన ప్రభు కానీ నా ప్రభు ఆ రీతిలో చెప్పింది అంటే అంతగా దేవుడు ఆయన నా మీద నమ్మకం పెట్టినంటే అంతగా దేవుడు నన్ను కృప చూపించు నా మీద కాబట్టి నేనేం చేయాలా అని ఆలోచిస్తుందేమో ఆయన అటు ఆలోచిస్తుంది ఆయన ఆలోచిస్తాం కాబట్టి దేవుడు ఆలోచన ఎన్ని లెమిట్ స్పందించిన మన తలంపులు కూడా దేవుని పట్ల అలాగుండాలా ప్రవ్వా నన్ను ఇంతగా నిలబెట్టిన ఇంతగా నన్ను కాపాడినావు ప్ర కానీ నేనేం చేసినా ప్రవ్వా నేను నువ్వు చేసిన దాన్ని నాకు అప్పచెప్పిన దాని నేను ఆ రీతిగా ఉన్నానా లేకుంటే ఈ లోకంలో ఉన్నానా అనేది ఈ వాక్యం ధ్యానిస్తుంటే ఇది మూడు మూడు వారాల క్రితం నేను ఈ వాక్యం ధ్యానిస్తుంటే ఈ వాక్యమే నన్ను వెంటాడుతూ ఉంది నాకు అనిపించింది అంటే దేవుడు ఎంతో ప్రేమ గల దేవుడు ఆయన కృప మన పట్ల అధికంగా చూపిస్తున్నాడు కానీ ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాడు అది గ్రహించలేకపోతున్నాడు అది ఎంతో బాధ అనిపించింది నాకు టైం అంటే ఈ లోకంలో మాకు అధిక దాన్ని అన్ని ఇస్తాడు కానీ ఫస్ట్ మన ప్రభుకు ప్రాధ్యత ఆయన ఆయన చెప్పిన దారికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి తర్వాత మనకు అన్ని మనకు అడగకపోయినా ఆయన ఇస్తాడు కదా ఆయన ఏం అడగమంటున్నాడు అనేది మనం ఇక్కడ అడుగుతుంది కానీ ఇక దావి ఆ సాలు ఏం చేస్తాడు అయన అడిగి అలాంటి జ్ఞానం కావాలని కోరుకుంటున్నాడు దేవునితో మాట్లాడుతున్నాడు నీ శత్రువు పానం కావాలా నీకు అది కావాలని కొంతమంది కోరుకుంటూ ఉంటారు రాచిన్ కానీ ఆయన ఏమి కోరుకోలేదు ఇంత గొప్ప అంటే మనం అర్థం చేసుకోవాలా దేవుడు నాకు ఇలాంటి ఉన్నత స్థితిని పెట్టి కనుక నేను ఆయన కొరకు నేను తగిన జ్ఞానం నాకు ఇవి ప్రాభా ఈ గొప్ప జన నేను ఎట్లా మీ సువార్థ నేను ప్రకటించాలా ప్రాభ ఎట్లా వాళ్ళని ఆదరించాలా మీ సేవలు మేము ముందుకు పోవాలా ప్రాభా అనేది ఇక్కడ జ్ఞాపకం చేయకూడదు అంటే అలాంటి జ్ఞానం కొరకు మన ప్రభుని అడగాలి ఎందుకంటే అందరికీ జ్ఞానం లేదంట చూడు నా ప్రజలు జ్ఞానం లేకపోతే నశించిపోతారంట చూడండి ఆయన జ్ఞానం ఎట్లొస్తుంది ఆయన జ్ఞానం ఎట్లొస్తుంది వాకింగ్ చదువుతున్నప్పుడు దేవునితో మాట్లాడినప్పుడు నీకు వివేకం దేవుడు ఇస్తాడంట అలా లుయ్యా వివేకము జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మన దేవుని వాకింగ్ చదువుతుంటే చూడండి ఈ సాల్ మను అడగకు ఇచ్చినా లేదా వాకింగ్ కూడా నీకు పాత నిబంధనలో ఉంది ఫస్ట్ ఈ వాక్యం కొత్త నిబంధన ఏముంది పౌరు జ్ఞాపకం చేస్తాడు మీరు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా శక్తిగల వారు కావాలని నేను వారి కోసమే ప్రార్థిస్తున్నా అంటాడు అంటే అట్లా మీరు తయారుగా అట్లా ఇచ్చే దేవుడికి కృతజ్ఞత సుద్ధులని అక్కడ చెప్పబడుతున్న వాక్యం అంటే మనం అడిగిన దానికంటే ఎక్కువ మనకు అడిగితే దేవుడు ఇస్తారు కానీ మనం అది దానికి ఎక్కువ ప్రాణత ఇవ్వకుండా ఆయన జ్ఞానం అంటే ఆ రాజ్యం అంటే ఒక జను ఏలాలంటే ఒక జ్ఞానం అవసరం అంటే ఈ లోకంలో మనం దేవుని సేవ చేయాలన్నా కాని దేవుని ప్రే ఆయన పరిస్థితులు మనం పోవాలన్నా కానీ మనం ఇచ్చిన జ్ఞానం అవసరం కాబట్టి ఆ జ్ఞానం మనం పొందుకోవాలా చూడండి చూడండి ప్రాణమైన అడుగుతా నేను నేను మీద రాజుగా నియమించిన నా జకు తెలివి చూడండి చూడండి ప్రభు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడు ఆయన ఎట్లా మనో చేస్తున్నాడు ప్రభు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు మనతో అట్లా మాట్లాడుతున్నాడు హలో లు అంటే చూడండి ఏమండీ అందుకు అందుకు దేవుడు సలోమన్ ఇలాగ సెలవు చేయండి దేవుడు మాట్లాడుతున్నాడు నీవు ఈ ప్రకారం యోచించుకొని అంటే నువ్వు ఇట్లా ఆలోచించుకుంటున్నావు అంటే ఆయన మనసులు తీర్మానం చేసుకున్నాడు అంటే ఆయన ఆలోచిస్తున్నాడు అంటే దేవుని తలంప కలిగిన వాడా అంటే ఈ లోకంలో నాకు అది కావాల ప్రభావ నాకు ఇది కావాల ప్రభావ అని అడుగుతున్నాడు ఫస్ట్ మనం అడుగుతున్న తర్వాత అది ఖచ్చితంగా దానికి మనం అది మనకి దానికి ఇస్తలే కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఆయన ఆ ప్రకారంగా అనుకున్నాడు ఆయన మనసులో కానీ దేవుడు ఆయన మనసులో ఉన్న చూసి అప్పుడు జీవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు చూడండి ఈ ఈయన చేసిన మనవికి ఆయన మన ప్రభు మాట్లాడడం ఆయన యొక్క ప్రేమకు ఎంత ప్రేమ ఉందో చూడండి అంటే ఆయన అంతగా దేవుని అత్తుకొని జీవించాడు హలో చూడండి తర్వాత నువ్వు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమైనను సొమ్ము అయినను ఘనతనైనను నీ శత్రువులో ప్రాణమునైన దీర్ఘాయువునైన అడుగక అంటే కొంతమంది నాకు అది ఐశ్వర్యం కావాలా ఘనత ఆ శత్రువు కావాలని చెప్పి నువ్వు అడతలేరంట అంటే అడుగుతురు మనుషులు కాబట్టి అది నువ్వే అడగక ఏముండంట నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు చూడండి నేను రాజు నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు అంటే ఇవేమి అడగలే నా జనుల కోసం నువ్వు అంతగా ప్రయాస పడుతున్నావు కదా తర్వాత ఏమంటాడు నీకు అది అవి ఇస్తాను తర్వాత అవి కూడా ఇస్తాను అలా అందుకే ప్రభు మొదట నా రాజ్యంలో నీతిని మొదట మీరు వెతికితే మీకు ఏం కావాలో ఇస్తారు ఆ వాక్యాన్ని ఇది జ్ఞాపకం చేస్తుంది అంటే ఫస్ట్ సలుమని ఏమంటుందంటే ఫస్ట్ ఏం చేసి ఆయన ఆ ఆ యొక్క బలిపీఠాన్ని తీసుకొచ్చిండు అక్కడ తీసుకొచ్చిండు ప్రార్థన చేసిండు అందరూ సమకూర్చిన యాజకులు అందరు చేసి ఫస్ట్ ఆ పని చేసి అంటే మొదట ఫిఫరెన్స్ దేవునికి ఇచ్చి అంటే సేవ ఆరంభించాను అర్థం చేసుకోవాలి మనం తర్వాత ఆయన ఆరంభించినాక మళ్ళీ ఊరుకోలేదు కానీ దేవుడు ఆ ప్రార్థించినాక ఊరుకోలేదు తర్వాత ఆలోచించడం మొదలు ఇంత గొప్ప రాజ్యానికి నేను రాజుగా దేవుని చేసిండు కానీ వీళ్ళెట్ల నేను ఎట్లా వాళ్ళని ఆదరించాలనే ఆలోచన పడింది ఇంకేం ఆలోచిస్తాడు కానీ దేవుడు కాబట్టి మన ఆలోచన అట్లా ఉండాలా కాబట్టి మనకి ఏమడైనా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఆయన ఎందుకంటే ఆయన తగిన సమయం మనకి ఇస్తాడు కానీ మన మనసు ఈ లోకం పట్ల కాకుండా ప్రభు ప్రభు మీద మనం ఆశ పెట్టుకున్న హలో కాబట్టి ఈ ఆయన వాకింగ్ కొరకు ఆయన కొరకు మనం కనిపెట్టుకున్నప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారం మనం పోతున్నప్పుడు సమస్తం మనకు సమకూడి అందుకే పౌరు భక్తుడు ఈ వాక్ చాలా మనకు ఆదరిస్తూ ఉంటుంది దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడే వారికి అందరికీ మేలు కలుగుట్ట సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదూ అంటాడు అంటే అవి జరుగుతున్నాయి సమస్తం సమకూర్చి సమకూర్చుడు దేవుడు అవి అమల్లో ఉన్నాయి అది అది మన విశ్వాసం కాబట్టి ఆయన మార్గంలో ఆయన చెప్పిన మాట ఆజ్ఞాపకం మనం పోతున్నప్పుడు అవి ఆటోమేటిక్ జరుగుతూనే ఉంటాయి కాబట్టి అవి అనుగ్రహిస్తున్నాడు ప్రభుత్వం తగిన సమయంలో అందుకంటే పౌలు వెనుక ఉన్న వాటిని మరిచి ముందును నువ్వు వాటి కొన్ని వేగిరి పచ్చి గురియత్తు పరిమితం అన్నాడు అంటే ను వెనక చూస్తే నీ కుటుంబం నీ సమస్యలు నీ బాధ అవన్నీ నేను వెంటాడుతూనే ఉంటాయి కాబట్టి నువ్వు వెనక చూడొద్దు అంటే నువ్వు నన్ను చూస్తే ముందు నడుగు నేను నీకు అని అంటే అట్లా ఆయన అర్థం చేసుకునేమో అంటే ఏవో లోతుబారు ఏం చేసింది వెనక చూసింది కదా అంటే నా పట్టణం ఆస్తు అంతస్తులు పోతే ఏమో నాదంతా పోతుందేమో వెనక చూసి దేవుడు చెప్పింది వెనక చూడొద్దని కానీ వెనక చూసినాకేమైంది అక్కడ ఉప్పు సమ్మగా మారి అంటే నువ్వు ఉప్పు సమ అంటే అర్థం ఏంది నువ్వు ఈ లోకాన్ని ప్రేమిస్తే నువ్వు అక్కడే ఆగిపోతావు అంటే ప్రభులో ముందు ముందుకు పోలేవు ఈ భూసమైన వాటిని ప్రేమిస్తే నువ్వు ప్రభులో ముందుకు పోలేవు అలా అందుకే అది నిదర్శనంగా దేవుడు చూపిస్తాను కాబట్టి ఏగు భార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాడు ప్రభు తర్వాత మత శ్రోత్రం చూస్తే ఇవన్నీ అంటే ఆ కాలంలో మనుషులు ఎట్లా ఉంటారు అనే విషయం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది కాబట్టి ఆయన రాకడ దినాల్లో మనం ఉంటున్నాం ఆయన రాకడ ఎంతో సమీపంగా ఉంది కాబట్టి దేవుడు మనకు తలాంతులు మనకు అనుగ్రహించాయి మన ప్రభు కాబట్టి ఆయన తగ్గిన తలాంతులు ఆయన మహిమ కొరకు మనం వాడుకొని అనేకలు జనులకు మనం ఏం ఆయన నీతి వాక్యాన్ని ఆయన రక్షణ సందేశం మనం ప్రకటిస్తున్నప్పుడు ప్రభావా నేను ఎట్లా చేయాలి ప్రభావ ఏ రీతిగా నేను ముందు నాకు జ్ఞానమే ప్రభావా నీ ఆత్మధారని నడిపించశుధాత్మ అభిషేకాన్ని మనం పొందుకోవాలా ఆయన ఆత్మ కొరకు మనం పొందుకొని దేవుని ప్రార్థనలు మనం గడుపుతున్నప్పుడు వాక్యం ధ్యానిస్తుంటే మనకు దేవుడు జ్ఞానం తెలివివేకం అన్ని అనుగ్రహిస్తూ అందుకే కొలసి రాసిన మనం చూస్తాం మొదటి వచ్చనంలో ప్రభు అంటుడు పౌలంటాడు మీరు సంపూర్ణమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గడవటకు గలవటకు మీరు ప్రయాసపడమన్నాడు అక్కడ అంటే సంపూర్ణమైన జ్ఞానం అంటే మన ప్రభుదే ఆయన జ్ఞానం మనం పొందుకున్నప్పుడు ఈ లోకం మీద మనకి ఎప్పుడు ఉండదు ఈ భూసమైన ఆశ ఉండదు కాబట్టి అవి దేవుడు వర్తించి మనం దూరం చేస్తూ నీ మనసు అంతా పరోకిస్తమైన వాటి మీద ఆశ అప్పుడు నీకు ఏం మకరం ఉంది ఏ బాధలు ఉన్నవో ఏ ఏ కష్టాలు ఉన్నవో అవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు అలా ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన మన విశ్వాసం ఆ రీతిగా మనం కొనసాగించుకోవాలా సాలమని ఆ రీతిగా చేసింది చూడండి ఆయన ఏం అడగలేదు కానీ ఆయన ఆలోచించినంత ప్రజల గురించి అంటే ఆయన బిడ్డల గురించి ఆలోచించింది కాబట్టి మన ఆలోచన ఎప్పుడున్నంటే గొప్ప జనం మీద ఉండాలా నశించిపోతే వాళ్ళ మీద ఉండాలా అప్పుడు నువ్వు ఆ రీతి నువ్వు ప్రయాస నీ ప్రయాసాన్ని అధికం చేసి నీకు కావాల్సింది ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి వాక్యం ఏం చెప్తుంది బైబుల్లో చూడండి ఆశీర్వాదం మనకు అవసరం కాబట్టి చాలా మంది నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు ఆశీర్వాదం వస్తాను కానీ అసలే ఆశీర్వాదం ఏందో తెలుసా బైబుల్లో పేదలు అది అర్థమైంది అపస్సుల కార రెండో అధ్యాయం ముప్పై వారు లాస్ట్ చివర వచ్చని చూస్తే మీలో పతి వారిని వాని దుష్టత్వం నుంచి మలించకు ఆయనే ఈ లోకంలో పుట్టినడు మిమ్మల్ని ఆశ్రవించ పుట్టిన అంటే పాపం నుంచి విడిపించడే ఆశీర్వాదం దుష్టత్వ నుంచి విడుదల పొందటే ఆశీర్వాదం అని అక్కగెప్తున్న వాక్యం అలలుయా చూడండి అంటే ఆశీర్వాదం అనేది అది ఏ రీతికి ఉంటది అంటే మొదట ఆశ్రదం అనేది ఆత్మీయమైందని మనం గ్రహించాలా మనం పాపం నుంచి విడుదల అది ఆశ్రదం అని అక్కడ పేతులు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి చూడండి మనకు దేవుడు ఆశ్రదన అన్ని దేవుడు మనకి మనకు ఆశీర్దం ఎప్పుడూ ఉంది మన ప్రభువులు మనం సేవిస్తున్నప్పుడు మనం ఆశ్రదించబడుతున్నాం కాబట్టి ఆ సాల్మోన్ లాగా మనం ఆయన జ్ఞానం కోసం మనం ప్రయాసపడాలప్పుడు తర్వాత సమస్తం ప్రభువు సమకూడి మనకు అనుగ్రహిస్తూ ఉంటారు కాబట్టి మన దేనిష్యులు మనం భయపడద్దు మన ధైర్యంగా ఉండాలి మన భయం వస్తుంది కానీ మనం ధీమాగా ఉండాలా మన ఇన్సిడెంట్ జరిగింది కానీ అంతకుముందు రోజు వాక్యము అక్కడ మన యొక్క ఊర్లో వాక్యము దేవుడు మాట్లాడిన అన్న ద్వారా హలలుయ్య నువ్వు ధీమాగా ఉండాలంటే నీ విశ్వాసము చలించొద్దు హలోయ నీ విశ్వాసము సంపూర్ణంగా ఆయన అంటే చూడండి ఆ శ్రమ ఎందుకు వచ్చిందో అది ఏ రీతికి వచ్చిందో ఖచ్చితంగా దేవుడు చూపించింది చూడండి మన యొక్క బలహీతలో ఉన్నప్పుడు అవి సరి దేవుడు అవకాశం ఇస్తా కానీ ఆయన ఎప్పుడు అది నువ్వు తెలుసుకున్న దినానా నువ్వు దాన్ని సరి చేసుకున్న కాబట్టి అంతగా మన శ్రమ వచ్చినా కానీ ప్రభు మన తోడు ఉంటాడు మన విశ్వాసం మనం ముందుకు పోవాలా మన దేవునిష్యం మనం భయపడకుండా ఆ పరలోక సమైన విషయాల మీద మనం ఆశ పెట్టుకోండాలా ఎందుకంటే మన జీవము ఆయన వద్ద మన ప్రాణాల మీద మనం తీపి అవసరం లేదు మన జీవము ఆయన దాచబడి ఉంది ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన కంట్రోల్లో మనం ఉన్నాం కాబట్టి మనం భయపడకుండా ఆయన జ్ఞానాన్ని మనం వెతకాలా సమస్తం దేవుడు సమకుడు మనం అనుగ్రహిస్తారు మనకి ఏదవ మనకు ప్రభువు తెలీదా తెలుసు కాబట్టి అలాంటి ప్రయాసంలో విశ్వాసంతో సాల్మోన్ లాగా ప్రభా నాకు జ్ఞానమే ప్రభావా నేను ఆ రీతి ముందుకు పోవాలా అనేకలు మీ వాక్యాలను ప్రకటించాల ప్రభావ ఎంతో ఆ రీతికి ఉన్నారు వాళ్ళకి మీ జ్ఞానం అనుగ్రహించబడాల ప్రభా మీ వాక్యం ద్వారా సాయం చేయ ప్రభావ అలాంటి ప్రయాసంలో ప్రార్థమని ముందుకు సాగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సమస్త అనుగ్రహించి నడిపిస్తూ ఉంటాడు దేవుడు చిన్న వాక్యం